నేను మేలుకలుపుటకే వచ్చి తిని అందుకే మౌనము పూని తిని యాజ్ సింపుల్ యాజ్ అవతారుడంటే ఏంటి ఏం మాట్లాడు మనలాగా గంటలు గంటల తరబడి ఉపన్యాసాలు ఏం చెప్పడు పెద్ద పెద్ద పుస్తకాలన్నీ పేజీల వేదాంత పంచదశి వెనక శ్లోకం వారీగా ఏమి పాఠం చెప్పడు ఏం చేస్తాడు మేలుకొలుపుతాడు ఏమండి మరి పాఠం చెప్పేవాళ్ళందరూ ఈ ఈ వ్యాఖ్యానం చేసేవాళ్ళందరూ ఈ శాస్త్రజ్ఞులందరూ మరి వీళ్ళంతా అవసరం లేదా కేవలం మౌనంగా ఉంటే సరిపోతుందా సరిపోయేవాడికి సరిపోతుంది అంటే మౌనం ద్వారా మేలుకొలుపును సాధించగలిగేటటువంటి ఉత్తమ పరిణామాన్ని సాక్షిత్వాన్ని లక్ష్యాన్ని ఒక్క మెట్టు దూరంలో ఉన్నాడు ఇప్పుడు ఒకటే మెట్టు దూరంలో ఉన్నాడు విద్యామాయ కలి ఉన్నాడు ఆ ఒక్క మెట్టు దాటితే ముక్తుడే మోక్షమే కైవల్యమే ఆ ఒక్క మెట్టు దాటించడం మౌనంతో సాధ్యపడు అంటే విద్యామాయను తొలగించాలంటే పాఠాలు చెప్తే కుదరదు విద్యా మాయను తొలగించాలంటే మౌనంతోనే తొలగించాలి అవిద్యామాయని తొలగించాలంటే అప్పుడేం చేయాలి మొదలు పెట్టాల్సిందే మళ్ళా అక్షరాజ్ఞానం దగ్గర నుంచి మళ్ళీ మొదలుపెట్టి లైన్లో క్రమముక్తి అవిద్యా మాయ తొలగడం అంతా కూడా క్రమముక్తి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు నే ఈ మంత్ర జపం ఎలా చేయాలి ఈ ధ్యానం ఎలా చేయాలి ఈ లోపలికి తిరగడం ఎలా తిరగాలి మనసును దాటడం ఎలా దాటాలి నిర్వాణ స్థితిని ఎలా పొందాలి కర్మఫల త్యాగం ఎలా చేయాలి నిష్క్రియోహం ఎలాగా నిర్గుణోహం ఎలాగా నిత్యోహం ఎలాగా నిరవద్యోహమేలాగా సచిదానంద రూపమేలాగా ఇవన్నీ జాగ్రత్తగా క్రమముక్తి ద్వారా ఈ నిర్గుణోహం నిష్క్రియోహం నిత్యోహం నిర్వికల్పోహం నాలుగో లక్షణానికి వచ్చాము ఇప్పుడు మనం ఇది క్రమముక్తి విధానం అనమాట ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇది క్రమముక్తి ఎట్లా ఏర్పడుతుందో చెప్తున్నారు ముందు నువ్వు తెలివి రావాలి పరిణామం పూర్తయి గుణత్రయం లేనిదని అవస్థాత్రయం లేనిదని ఏ పని లేని లేనిదని నిష్క్రియుడవని నిర్గుణుడవని నిత్యుడవని నిర్వికల్పుడవని ట్ ఏమిటి తురియంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి నిర్వికల్పుడుగా ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే జాగ్రత్తలో నిర్గుణుడుగా ఉండాలి కళలో నిష్క్రియుడుగా ఉండాలి గాఢ నిద్రావస్థలో నిత్యుడుగా ఉండాలి తురియంలో నిర్వికల్పుడుగా ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి నిర్ణయంగా చెప్పేశాడు ఇక్కడ సాధన నిర్ణయాన్ని సూటిగా అందించేశారు శంకర భగవత్పాదులు పరిణామం ఎట్లా వస్తుందో క్రమముక్తి ఎలా వస్తుందో ఎవరైతే జాగ్రత్త అవస్థలో నిర్గుణుడుగా ఉన్నాడో వాడి మీద జాగ్రత్త అవస్థ ఎవరైతే నిష్క్రియుడుగా ఉన్నాడో వాడి మీద కళ పనిచేదు ఎవడైతే నిత్యుడుగా ఉన్నాడో వాడి మీద సుశుప్తి అవస్థ ఎవడైతే నిర్వికల్పుడుగా ఉన్నాడో వాడి మీద సంకల్ప వికల్పాత్మకమైనటువంటి తుర్యం పంచేదు వాడు తురియానికి కూడా సాక్షి కాబట్టి నిర్వికల్పం అనేది సహజమైన వాళ్ళకు మాత్రమే తురియం సహజమవుతుంది ఇప్పుడు వాడు మేల్కొన్నాడా కలగన్నాడా నిద్రపోయాడా అవేం అవి ఏమీ లేవు అంటుంటాడు అంతే ఏమండి మీరు నిన్న సంతకం పెట్టారు కదా దానివల్ల ఇదైంది కదా దానివల్ల అదైంది కదా నీకు అంత లాభం వచ్చింది కదా నీకు ఇంత నష్టం వచ్చింది కదా నీకు తేడా వచ్చింది కదా నీకు ఇంత ట్యాక్స్ పడింది కదా నీకు ఇంత సమస్య వచ్చింది కదా నీకు రావాలి కదా చాలా ఎక్కువైపోయింది ప్రశ్నలు ఎక్కువైపోయినాయి అమ్మా కొద్దిగా ప్రశ్నలాగమ్మా అంత తెలివి ఇప్పుడు ఇక్కడ అన్ని ప్రశ్నలకు వ్యవహారంలో సమాధానం చెప్పగలిగేంత తెలివి లేదు ఎవరికి లేదు ఇప్పుడు తురియస్థితుడైనటువంటి వాడిని వ్యవహారానికి సంబంధించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే వాడికి బరువు ఇదే వ్యవహారంలో అద్భుతమైన ప్రజ్ఞ కలిగిన వాడికి ఏమైంది ఒక ప్రశ్న సరిపోదు వాడికి వంద ప్రశ్నలేస్తే మహదానంద పడిపోతాడు ఎందుకని బహిర్ముఖం స్థితప్రజ్ఞత్వంలోనే అవస్థాత్రయంలోకి దిగి వస్తే బహిర్ముఖం అదే స్థిత తనలో తాను తన తిరిగేశాడు ఇప్పుడు వీడికి మాటలు బరువు ప్రశ్నలు బరువు ट को दिग्लेंटे बरत